السلام عليكم ورحمة الله وبركاته الحمد لله والصلاة والسلام على رسول الله أما بعد نمشم قنطة تقو سميم لو سرغ ونالو ان کا ينو ركالا پنیالو سحي بخاري لوني حديث حديث نمبر آرو ویلا موڑو وندلا ارو ویتوم دي ابو حرير رضي الله تارنهو لیکن جارو پر وقت صلى الله عليه وسلم وده کو کنت من دي وچی پر وقتا ఈ ధనవంతులు మాకంటే ఉన్నత స్థానాలు పొందడంలో మరియు కలకాలం ఉండే అటువంటి అనుగ్రహాలు అంటే స్వర్గం పొందడంలో మాకంటే చాలా ముందుకు వెళ్ళిపోయారు అది ఎలా అని ప్రవక్త అడిగినప్పుడు వారు చెప్పారు ఆ ధనవంతులు మామాదిరిగా నమాజ్ చేస్తారు మేము చేసినట్లు జిహాద్ చేస్తారు కానీ మా వద్ద లేనిటువంటి ధనం వారి వద్ద ఉంది దానిని వారు ఖర్చు పెడతారు అల్లాహ మార్గంలో ఈ విధంగా మాకంటే ఎక్కువగా పుణ్యాలు పొందుతారు అప్పుడు ప్రవక్త సల్లూ సలం తెలిపారు నేను మీకు ఒక విషయం తెలిపాలా ఒకవేళ మీరు దాన్ని పాటించారంటే మీకంటే ముందు ఎవరైతే వెళ్ళిపోయారో వారిని మీరు అందుకుంటారు మరియు మీకంటే వెనుక ఉన్నవారు మిమ్మల్ని ఎప్పుడూ చేరు చేరుకోలేరు మరియు ప్రళయ దినాన ఈ కార్యం చేసిన వాని వానికంటే ఉత్తమమైన వారు ఇక ఎవరూ ఉండరు అదేమిటి ప్రతి ఫర్జ్ నమాజ్ తర్వాత పదిసార్లు సుబానల్లా పదిసార్లు అల్హమ్దుల్లా పదిసార్లు అల్లాహు అక్బర్ అని పలకడం చాలా సులువైన ఆచరణ ఎంతో గొప్ప పుణ్యం కదా అయితే ప్రతి ఫర్జన మాస్ తర్వాత మనం మర్చిపోకుండా దీనిని పాటిస్తాము కానీ గమనించండి వేరే మరో కొన్ని హదీసులలో ముప్పై సార్లు సుబానల్లా ముప్పై సార్లు అల్హమ్దుల్లా ముప్పై సార్లు అల్లాహు అక్బర్ ఒకసారి లా ఇలాహ్ ఇల్లహు అదహు లాహరీ అలౌలహుల్ ముల్కొలాహమ్దు అల్లాహు షైన్ ఖదీర్ అది కూడా సహి ముస్లిం హదీస్ దాని ఘనత కూడా నేను తర్వాత వేరే వీడియో క్లిప్లో మీకు తెలియజేస్తాను అలాగే ముప్పై మూడు సార్లు సుభానల్లా ముప్పై మూడు సార్లు అలహదు ముప్పై నాలుగు సార్లు అల్లాహు అక్బర్ అది కూడా సై హదీస్ ద్వారా ఉంది ఏది చదివినా కానీ ఈ పుణ్యాలను మనం ఆశిస్తూ ఈ హదీస్లను చిన్నపాటిగా మన మనసులో మైండ్లో గుర్తుంచుకుంటూ చదివితే మన పుణ్యాలు పెరిగిపోతాయి అల్లా మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక అస్లాంకం వరహ్మతుల్లాహి వబర్కా